అసలేం జరిగిందంటే పదిహేనవ అధ్యాయం మంత్రాలయ మఠంలో కాశ్మీర్ అబ్దుల్లా ప్రసాద్ గారు ఒక మంచి శాలువ ధగ ధగ మెరిసిపోయే చెంకీలతో మంచి ఎరుపు రంగు ఖరీదైన శాలువ టీవీ వీడియోల్లో ఫోటోల్లో బ్రహ్మాండంగా కనపడేట్టుండాలి ఫారూక్ అబ్దుల్లా గారికి వేయడం కోసం వెంటనే పది నిమిషాల్లో ఏర్పాటు అడిగింది ముఖ్యమంత్రి ఎంటి రామారావు గారు వేదిక లాల్ బహదూర్ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్రహ్మాండమైన వేదిక లక్షలాది జనం దేశం నలు నుంచి వచ్చిన నాయకులు రామారావు గారి కోరిక చిన్నదే వచ్చిన చిక్కల్లా పది నిమిషాల్లో అటువంటి సెలవు తెప్పించాను రాత్రి పది దాటింది షాపులకు వెళ్ళే టైం లేదు వెళ్ళినా షాపులు ఉండవు ఇతర నాయకులకు వేయగా మిగిలిన చాలా మంచి సెలవులు ఇంకా మూడో నాలుగో ఉన్నా రామారావు గారికి అవి నచ్చలేదు సెలవు గురించి అడిగినప్పుడు ఆయన కొంచెం సంకోచిస్తూనే ఇబ్బంది పడుతూనే అడిగారు ఇది నాకు మరో పరీక్ష రామారావు గారితో పరీక్షలు కొత్త కాదు గతంలో కూడా ఇలాగే తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంగా ఒక సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా తెలుగుదేశం మహానాడు కార్యక్రమం బ్రహ్మాండంగా జరగాలి లక్షలలో ప్రజలు వస్తారు కాంగ్రెస్ ఇతర పార్టీలన్నీ దేశ వారి వారి నాయకులను పంపుతారు ప్రభుత్వం తరఫున బ్రహ్మాండంగా కార్యక్రమం జరిపే బాధ్యత మీదే ప్రసాద్ గారు అని ముఖ్యమంత్రి అన్నప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది సమాచార సాంస్కృతిక విభాగంతో పని కాదు ప్రభుత్వంలోని అన్ని శాఖలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అంతకు ఇంత పెద్ద ఎత్తున కాకపోయినా నంది బహుమతులు ఉత్సవం చేయాల్సి వచ్చినప్పుడు మొదటిసారిగా బాధ్యత నాకే ఇచ్చారు నేనే సమాచార శాఖ కమిషనరు కార్యదర్శిని అలాగే సాంస్కృతిక శాఖకు నేనే కార్యదర్శిని కమిషనర్ను అదిగాక నేనే రాష్ట్ర చలన చిత్ర పరిశ్రమ అధ్యక్షుడిని మేనేజింగ్ డైరెక్టర్ను కూడా ఏ రవీంద్ర భారతిలోనూ సాధారణంగా జరిగే ఈ కార్యక్రమాన్ని తాను సినీ రంగం నుండి వచ్చారు గనక నటరత్న గనక తన హయాంలోని మొదటి సినీ బహుమతుల మహాసభ బ్రహ్మాండంగా జరగాలని లాల్ బహదూర్ స్టేడియంలో లక్షల ప్రజల సమక్షంలో జరగాలని రామారావు గారి కోరిక అలాంటి సినిమా ఆకర్షణ ఉన్న కార్యక్రమానికి జనం రావడానికి అంత ఇబ్బంది ఉండదు చాలా మంది నటీ నటుల్ని సినిమా ప్రముఖులను చూడటానికి తండోపతండాలుగా జనం వస్తారు దీంతో పాటు సినీ నటులతో మంచి కార్యక్రమాలు ప్రథమ బహుమతి అందుకుంటున్న చిత్రాన్ని చూపెడతాం గనక ప్రేక్షక లోపం ఉండదు మారావు గారి ప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అధికారికంగా సభ జరిపితే జనం ఎంతమంది వస్తారు లక్షల్లో వస్తే గానీ స్టేడియం కనపడదు వస్తే అంతమంది వస్తారా పార్టీ సభ అయితే పార్టీ నాయకులు జనాన్ని తెచ్చుకుంటారు అధికార సభకు తెస్తారా ఇవన్నీ ప్రశ్నలే యదాలాపంగా ముఖ్యమంత్రితో జనం మాటెత్తితే నా వైపు సాలోచనగా చూసి కనుబొమ్మలు పైకెత్తి కొంచెం నిష్ఠూరంగా ఏం ప్రసాద్ గారు ప్రజల్లో మా ఆకర్షణ మీద మీకు అపనమ్మకమా మా పాపులారిటీ ఇంకా పోలేదు అని అనిసారు నేను ఆయనతో ఎట్లా చెప్పను నా ఉద్దేశం అది కాదు కానీ ఈ విషయం చర్చకు వచ్చినప్పుడు పార్టీలో సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు హరిరామ జోగయ్య ఉపేంద్ర దగ్గుబట్ వెంకేశ్వరరావు మొదలైన వారి ఉద్దేశం కూడా అదే జనం రారని కాదు పెద్ద అంటే లక్షల్లో రాకపోతే పార్టీకి నాయకునికి ఆదరణ తగ్గుతుంది అనుకుంటారేమో ఎందుకైనా మంచిది ప్రభుత్వపరంగా ఫంక్షన్ కాబట్టి పట్టించుకోకుండా వదిలేయకూడదని వారి ఉద్దేశం ఎన్నికలలో గెలిచి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు వేడి రాజకీయాలు ఇప్పుడు లేవు కదా చాలా మంది సినీ ప్రముఖులు నాయకులు నాయకీమణులు వస్తున్నారా అంటే అది లేదు ముఖ్యమంత్రి అయ్యాక రామారావు గారు ప్రజల్లో తిరగటం మీటింగులకు వెళ్లడం కొంచెం ఎక్కువ కాబట్టి ఆయన్ని చూడాలన్న మోజు జనంలో అంతగా ఉండకపోవచ్చు నేను నానిస్తూనే మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం ప్రజలు బాగానే రావచ్చు అన్నాను ప్రజల గురించి మీకు ఆందోళన వృద్ధి ప్రసాద్ గారు మమ్మల్ని చూడటానికి తొండో ప్రతొండాలుగా వస్తారు మీ ఏర్పాట్లు మీరు చూడండి అన్నారు సరే అండి నేను ఊరుకున్నాను మరుసటి రోజు పార్టీ సీనియర్ నాయకులను పిలిచి మనం ప్రభుత్వంలోకి వచ్చే సంవత్సరమైన సందర్భంగా ప్రజా సంక్షేమానికి పునరంకితం కావాలి జిల్లాల నుంచి కార్యకర్తలను తారలి రమ్మని వార్త మనం పంపండి ప్రతి జిల్లా నుంచి వెయ్యి రెండు వేలకు తక్కువ కాకుండా కార్యకర్తలు రావాలి అని సీఎం ఆదేశాలు ఇచ్చారు ఆ సభ అలా గడిచిపోయింది ఇలా లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటిన్నర సంవత్సరాల్లో అటువంటి బృహత్తర సభలు ఆరింటిని నిర్వహించాల్సి వచ్చింది అన్ని సభలకు సమన్వయకర్తగా నేనే వ్యవహరించాల్సి రావడంతో ఒక రకంగా ఇబ్బంది ఒక రకంగా ప్రభుత్వంలో పలుకుబడి పెరగడం అటువంటి సభ ఏర్పాటు చేయాలంటే చాలా శాఖలతో సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది క్రీడా శాఖతో ప్రాంగణ విషయాలు రోడ్ల భవన శాఖతో మీటింగ్కి కావాల్సిన సదుపాయాలు షూటింగ్కి కావాల్సిన సదుపాయాలు విద్యుత్ ఉ ఉద్యానవనాలు సాంస్కృతిక కార్యక్రమాలు మీడియా అన్ని అభివృద్ధి కార్యక్రమాలను గురించి విషయ సేకరణ ఇలా అన్ని శాఖాధికారులతోనూ అందరూ రాజకీయ నాయకులతోనూ ఎన్నో విషయాలలో సమన్వయం చేయాల్సిన బాధ్యత మనదే కాబట్టి అరవై దీని అందరితో పరిచయాలు బాగా పెరిగాయి ఈ సభ ముఖ్యమంత్రికి చాలా కీలకమైన చాలా కావాల్సినది గనుక ఆయన తరఫున చేస్తున్నాను కనుక అధికారానికి కొలవలేదు నేను అప్పటికే పీవీ గారు వెంగళరావు గారు చెన్నారెడ్డి గారు అంజయ్ గారు భవన వెంకట్రామ్ గారు మొదలైన నలుగురు ఐదుగురు ముఖ్యమంత్రులతో పనిచేసి ఉన్నాను కానీ వారి వైఖరికి ఎన్టీఆర్ వైఖరికి ఎంతో తేడా ఉంది వారందరికీ రాజకీయ అధికారిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజలపై వాటి ప్రభావం గురించి ఆలోచన ముఖ్యంగా ఉండేది కానీ ఎన్టీఆర్కి వాటిపై ఎంత ఝాసో అంతకంటే ఎక్కువ తన ఇమేజీ దాని పరిరక్షణ మీద ఉండేది ప్రజా సందోహం ఉండే ఏ సభలోనైనా ఆయన ప్రసంగం చేయాలంటే దానికి కావలసినంత ముందుగా కసరత్తు చేయాలి ప్రసంగంలో ఏ విషయాలు ప్రస్తావించాలి ఎలా ప్రస్తావించాలి అనేది చర్చించడం డైలాగులుగా స్పీచ్ను మలుచుకోవడం మూడు నాలుగు సార్లున్నా రిహార్సల్ చేసుకోవడం దానిని చూసి చదవడానికి ఇష్టపడేవారు కాదు ఆయన అన్ని ముఖ్యమైన పనులు ఆకేసి రోజంతా ఈ విషయంపైనే శ్రద్ధ చూపేవారు మీరు అంత శ్రమపడాల్సిన అవసరం లేదు మీరు బాగా మాట్లాడగలరు అని నేను ఒకసారి అంటే బ్రదర్ మన విషయం ఇతరులలా కాదు వారికి రాజకీయ అనుభవం పరిపాలనా అనుభవం వగేరాలే ప్రధానం కానీ నా విషయం వేరు అటువంటి అనుభవం నాకు లేదు నా వ్యక్తిగత ఆకర్షణ మీద పార్టీ పెట్టాను నా ఇమేజ్ నా పార్టీ నా ఇమేజే నా బలం దాన్ని కాపాడుకోవాలి పెంపొందించుకోవాలి ఏ మాత్రం కూడా తగ్గునీయకూడదు దానికి మార్గం ఇటువంటి మెగా సభలే ప్రజల గుండెలకు హత్తుకునేలా ప్రతి విషయం సినిమాల్లో డైలాగులా చెప్పి నచ్చేట్టు చేయాలి ఇది ఎవరిని నమ్మి వదిలేసే విషయమూ కాదు మనం తేలిగ్గా తీసుకునే విషయమూ కాదు అందుకే ఈ శ్రమ ఈ తాపత్రయం అంతేకాదు నీకు రహస్యం చెప్పలు పెడతారు జీవితం డైలాగులు చెప్పడంలో గడిపారు రాజకీయాల్లోకి వచ్చాక అంత అవకాశం దొరకడం లేదు ఇటువంటి సమయాల్లోనే పాత రోజుల్లో లాగా రాసుకుని చదువుకుని రిహార్సల్స్ చేసి ఆనందించే భాగ్యం నాకు ఇలా ఇష్టమైన పని పాతకాలపు అనుభవాల నుంచి ఆనందం అనుభవించడానికి ఇదే అవకాశం అన్నారు ఆ రహస్యం ఆయన చెప్పేదాకా నాకు తెలియదు అదే శ్రద్ధ చిన్న చిన్న ఫిల్మ్ రికార్డింగ్లు చేసేప్పుడు కూడా ఆయన చెప్పేవారు రెండు రూపాయల కిలో బియ్యం పథకం అమలు చేయబోయేటప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ సంస్థ తరఫున ఒక చిన్న చిత్ర నిర్మాణం చేయాలని నిర్ణయం చేశాం మొత్తం చిత్రం రెండున్నర నిమిషాలు అందులో ఆయన సందేశం అర నిమిషం దానికి రికార్డింగ్ మూడు గంటలు ఆయన సందేశం సరిదేయడానికే అరగంట పట్టింది మొత్తం మూడు వాక్యాలు ఎన్నో విధాలుగా ఎన్నో సార్లు మాటలు మార్చి మార్చి చివరకు సరే అన్నారు ఆ బియ్యం పథకం మరికొద్ది రోజుల్లో ప్రభుత్వం తరఫున అమలు కాబోతోంది దాంతోపాటే ఈ చిత్రాన్ని కూడా అన్ని సినిమా హాళ్లలో చూపించాలి నా మటుకు నాకు ఈ రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం నచ్చలేదు కానీ తెలుగు తెలుగుదేశం నాయకులంతా చాలా ఉత్సాహంగా ఈ పథకాన్ని గురించి మాట్లాడేవారు ముఖ్యమంత్రి రామారావు గారు సరే అది పార్టీ మేనిఫెస్టోలో ప్రధాన అంశం పేదల పాలిటి పెన్నిధిగా ప్రచారం చేసుకున్నారు ప్రజలు కూడా ఆదరించారు కానీ ప్రభుత్వంలో పథకాలు చేసేటప్పుడు అందున పెద్ద ఖర్చుతో కూడిన పథకాలు ప్రవేశపెడుతున్నప్పుడు ఖర్చు ఎంత అవుతుందో అన్న విషయంపై స్పష్టమైన అవగాహన ఉండాలి మన చేతిలో లేని అంశాల విషయంలో మరీ జాగ్రత్త ఈ పథకంలో ఎంతమందికి బియ్యం ఇవ్వాల్సి వస్తుందో నిర్ధారణ లేదు నెలకు యాభై వంద రూపాయలు ఒక కుటుంబానికి సబ్సిడీ వస్తాయంటే పేదవాడిని సర్టిఫికేట్ తెచ్చుకోవడం ఎవరికీ కష్టం ఒక నెల సబ్సిడీ ఖర్చు పెడితే సర్టిఫికేట్ సంపాదించవచ్చు అప్పుడు మార్కెట్లో బియ్యం కిలో మూడు రూపాయలు డెబ్బై పైసలే కానీ ఇదే రేటు నిలకడగా ఉంటుందని నమ్మకం ఏమిటి సినిమా తీయించడమే నా బాధ్యత కానీ స్కీమ్ పూర్వాపరాలను చర్చించే విషయం నా శాఖ పరిధిలో లేదు ఆయన ముఖ్యమంత్రితో ఉన్న తో ఏమైతే అయిందని ఆయన స్క్రిప్ట్ చదివేటప్పుడు నా మనసులో మాట చెప్పేశాను అక్కడే ఉన్న ముఖ్యమంత్రి కార్యదర్శి శ్రీ యుబి రాఘవేంద్రరావు దాన్ని సమర్థించాడు ముఖ్యమంత్రి నా వైపు కొంత వింతగా కొంత ఆశ్చర్యంగా చూశారు మీరేం సలహా ఇస్తున్నారో ఆలోచించే మాట్లాడుతున్నారా దాదాపు సంవత్సరంగా దీని గురించే మాట్లాడుతున్నాం వాగ్దానాలు చేస్తున్నాం ప్రజల్ని నమ్మించాం ఇప్పుడు మాట మార్చమంటారా దీని పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసా పైగా ఇమేజ్ విషయం మాట మార్చే మిగతా రాజకీయ నాయకునిలాగా మీకు నేను కనపడుతున్నానా అయినా మీరు ఇచ్చే సలహా ప్రభుత్వ ఖర్చు తగ్గించే విధంగా ఉండాలి కానీ ఖర్చు పెంచే విధంగా ఉండరాదు కిలోకి రూపాయి ముప్పావల సబ్సిడీతో సరిపోతుంటే రెండు రూపాయలు సబ్సిడీ ఇవ్వమని మీరు సలహా ఇస్తారా అంటే ప్రభుత్వానికి ఇంకో యాభై అరవై కోట్లు గండి ఇదేం బాగలేదు బ్రదర్ అని ఎన్టీఆర్ తీవ్రంగా ప్రతిస్పందించారు ఆయన మొహంలో అసహనం కొట్టొచ్చినట్లు కనపడుతోంది నేను విషయాన్ని పొడిగించాలా వద్దా సంకోచిస్తున్నాను అంతలో రాఘవేంద్రరావు అందుకుని సార్ కిలోకి ఇంకో పావలా ఎక్కువ సబ్సిడీ ఇప్పుడు ఇచ్చినా ఎంత మందికి ఇస్తామో నిర్ధారణగా తెలిసాక ప్రతి సంవత్సరం దీని మీద ఎంత ఖర్చో మనకు నిశ్చయంగా తెలుస్తుంది బియ్యం ధర ఎంత పెరిగినా మనకు బాధలేదు అని అతను ఇంకా ఏదో చెప్పబోతుంటే మధ్యలోనే ముఖ్యమంత్రి అందుకున్నారు మీరిద్దరూ ఇప్పుడెందుకు ఇలా మొదలెట్టారు అన్ని నిర్ణయాలు తీసుకుని పథకం అమలు చేసే సమయంలో కథ మొదటికి తెస్తున్నారు అని బాస్ చీకాకు పడుతున్నారు ముఖ్యమంత్రి అలా చీకాకు పడుతుంటే ఎదురు మాట్లాడక సాహసించే పని ఎవరము చెయ్యం ఎందుకంటే రెట్టించి మాట్లాడిన కొద్దీ ఆ చీకాకు అసహనానికి ఆగ్రహానికి దారితీస్తుంది గతంలో అనుభవాలు చాలా ఉన్నాయి కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద అపారమైన ప్రభావం చూపించే అంశం ఏ మాత్రం అనాలోచితంగా అడుగు ముందుకేసినా రాబోయే సంవత్సరాల్లో ఈ కిలో రెండు రూపాయల బియ్యం పథకం ఒక తెల్ల ఏనుగులాగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని కుదిపేసే ప్రమాదం ఉంది దీని ప్రభావం వల్ల అనేక ఇతర అభివృద్ధి సంక్షేమ పథకాలు కుంటుబడే ప్రమాదం ఉంది అప్పటికే పద్దెనిమిది సంవత్సరాల పాలనా యంత్రాంగంలో పనిచేసిన వాడిని నాకున్న కొద్దిపాటి అనుభవంలో ఈ నిర్ణయం సరికాదు రాష్ట్రానికి మంచిది కాదు అని నా మనసుకు అనిపిస్తుంటే బాస్కు సకాలంలో చెప్పకపోవడం విద్యుక్త ధర్మాన్ని ఉల్లంఘించినట్లే కదా జీతం తీసుకుంటున్నది ఇలా ఉల్లంఘించడం కోసమా కొద్ది క్షణాలు ఆలోచించాను ధైర్యం చేసి మనస్సాక్షి ఏం చెప్తుందో అది చెప్పి తీరాలని నిర్ణయించుకున్నాను నా దృక్పథంలో కిలోకి రెండు రూపాయలు సబ్సిడీ అనే పథకాన్ని మారిస్తే ఇప్పటికీ ప్రజలకు కిలో రూపాయి డెబ్బై పైజలకే బియ్యం లభిస్తుంది రాబోయే రోజుల్లో బియ్యం ధర పెరిగిన కొద్దీ ప్రజలు చెల్లించాల్సిన ధరలో మార్పు వస్తుంది కానీ సబ్సిడీ మాత్రం శాశ్వతంగా రెండు రూపాయలుగానే ఉంటుంది అందువల్ల ఆర్థిక వ్యవస్థను నియంత్రించడం సులభం సార్ ఒక్కసారి నేను చెప్పేది వింటానంటే అంటూ నసిగాను ముఖ్యమంత్రి ఏమనుకున్నారో ఏమో సరే చెప్పండి అన్నారు నేను చెప్పాలన్నది ఆపకుండా గబగబా చెప్పేశాను అయ్యా ఏమన్నా చేస్తే ఇప్పుడే ఇటువంటివి చేయగలం దానిని మనకు అనుకూలంగా మలుచుకోగలం కిలో రెండు రూపాయలకు బదులు రూపాయి ముప్పావాలకే అమ్ముతాం చేసిన వాగ్దానం కంటే పావలా ఇస్తున్నామని సమర్థించుకోవచ్చు అందరి చేత అనిపించుకోవచ్చు ఎంతకాలమైన ఇబ్బంది లేకుండా ఈ పథకం అమలు ఆచరణలో అవినీతిని కూడా కొంతవరకు కట్టడి చేయవచ్చు ఎందుకంటే బియ్యం ధర పెరిగినా తరిగినా ఇబ్బంది ఉండదు మనం బియ్యంతో ముడిపెట్టిన రెండు రూపాయలు మాట కూడా బొమ్ము కాకపోవచ్చు ఆలోచించండి ఇలా రెండు రూపాయలకే కిలో బియ్యం ఇస్తామన్న మన వాగ్దాన ప్రభావం రెండు మూడు సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో ఎందుకు ఈ అనిశ్చిత పరిస్థితి అని ఉద్దేశం అనేసి ఊపిరి పీల్చుకున్నాను అంటే మీరు చెప్పేది బియ్యం ధర తక్కువైనా ఎక్కువైనా కిలోకి రెండు రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పాలని అంటే మార్కెట్ ధర కన్నా ఎప్పుడు బియ్యం రెండు రూపాయలు తక్కువకు ప్రభుత్వం ఇస్తుంది మీ ఉద్దేశం అంటూ ఆలోచనలో పడ్డారు ముఖ్యమంత్రి రాఘవేంద్రరావు అందుకుని ఇది ఆలోచించాల్సిందే తేలిగ్గా తీసి పారేసేది కాదండి అన్నారు ముఖ్యమంత్రితో దూరదృష్టి విజ్ఞత పరిపాలన సామర్థ్యం మానవతా భావాలు అధికారిగా రాఘవేంద్రరావుకు మంచి పేరు ఉంది ముఖ్యమంత్రికి కూడా ఆయనంటే చాలా ఇష్టం నిశ్శబ్దంగా రెండు నిమిషాలు గడిచాయి లాభం లేదు బ్రదర్ ఎన్ని నెలలు ప్రజలకు మనం చెప్పింది ఇది వేరు కదా ప్రజలు ఏం అమాయకులు ఇది రాజకీయాల్లోకి వస్తూనే మనం ముఖ్యంగా నేను చేసిన ప్రథమ వాగ్దానం ధర ఇప్పుడు తక్కువ కాబట్టి రెండు రూపాయలను సర్ది చెప్పవచ్చునేమో కానీ ధరలు పెరిగితే ప్రజలు హర్షించకపోవచ్చు ఈ విషయాన్ని మీరు మేము పార్టీ ఎన్నికల ప్రణాళిక రాస్తున్నప్పుడు చెప్పి ఉంటే ఒప్పుకుని ఉండేవాడిని అనిపిస్తోంది అంటూ ముఖ్యమంత్రి ఒక నిట్టూరు పూడ్చారు ఆలస్యం అవుతోంది షూటింగ్ సంగతి చూడండి అని చర్చకు మూత వేశారు సందర్భంలో ఇలానే షూటింగ్ యాబిట్స్లో ముఖ్యమంత్రి రామారావు గారింట్లో జరుగుతోంది ఆయన ఏదో కొంచెం అన్యమనస్కంగా ఉన్నట్టు అనిపించింది దానితో కెమెరామెన్ మీద లైట్ బాయ్ మీద కొంచెం విసుక్కున్నారు రెండు సార్లు ఆయన మాట్లాడింది ఆయనకే నచ్చక మధ్యలో ఆపేసి మళ్లీ టేక్ తీయమన్నారు పట్టుదలతో ఈసారి చూడండి శ్రద్ధగా చెప్తానని మొదలెట్టారు ఒక సందర్భంలో కృతజ్ఞత అన్న పదాన్ని ఆయన సరిగా చెప్పలేదనిపించి అనాలోచితంగా కట్ అన్నాను ఆయన చాలా ఆశ్చర్యంగా నా వైపు చూశారు కోపం కూడా వచ్చిందేమో అనిపించింది సార్ ఈ మాట మరోసారి చెప్తే అన్నాను ఆయన రియాక్ట్ అయ్యారు అయితే మీరు పెద్ద డైరెక్టర్ అయిపోయారన్నమాట అన్నారు అప్పుడు నేనేం చేశానో నాకు తెలిసొచ్చింది ఆయనంత నటుడిని అందరి ముందు అలా తప్పుపెట్టినట్టే అయింది ఆయన షూటింగ్ ఆపటం ఒక రకంగా సాహసము తిరుగు తక్కువతనమో కదా నన్ను నేను తిట్టుకున్నాను అయినా తేరుకుని ఆ కృతజ్ఞత అనే మాట సరిగ్గా రాలేదని అని నసిగి నాదేం సార్ మీ ఇమేజ్ దెబ్బ తినకూడదని అనేశాను ఒక క్షణం నా వైపు చూసి ఆయన నవ్వేశారు చెప్పాల్సిందే బ్రదర్ మీరు మా ఇమేజ్ కీపర్ కదా మర్చిపోయాను థ్యాంక్స్ అన్నారు వ్యంగ్యంగా అన్నారా అని అనుమానం వచ్చి సారీ సార్ పొరపాటు అయింది లేదు బ్రదర్ లేదు నా మంచికే కాకుంటే పెద్ద పెద్ద డైరెక్టర్లకు కూడా నా సినిమాల్లో అలా చెప్పి అలవాటు లేకపోవడంతో కొంచెం ఆశ్చర్యం ఆగ్రహం కలిగాయి కానీ మంచిదే మీ ధర్మం మీరు అంటూ సమాధాన పడ్డారు సమాచార శాఖను అందరూ వాడుకునేవారే కాని కావలసిన వనరులు ఇచ్చే అలవాటు అదివరకు ప్రభుత్వాలకు లేదని చెప్పాలి రామారావు గారి ప్రభుత్వంలో కూడా కొత్త పోస్టుల కోసం వాహనాల కోసం ఎన్నిసార్లు ప్రతిపాదనలు చేసినా ఆర్థిక శాఖ దాటిపోలేకపోయాం ఒకటి రెండుసార్లు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినా తప్పకుండా బ్రదర్ అనేవారే గాని ఆర్థిక మంత్రికో కార్యదర్శికో చెప్పేవారు కారు ఒకనాడు పార్టీ గురించి పాలసీల గురించి ఆయన ఇమేజ్ గురించి మాకు నూతన జ్ఞాపకం చేస్తూ సమాచార శాఖ ఇంకా శ్రద్ధగా పనిచేయాలంటూ చెప్తుంటే నాకు కొంచెం మనస్సు చివుక్కుమంది అందరికీ అన్ని చేసి పెట్టాలి కానీ ఆ శాఖకు ఏం కావాలో అక్కర్లేదు అది వరకు విషయం అంటే అర్థం చేసుకోవచ్చు ప్రచారం మీద ప్రచార సాధనాల మీదను ఇమేజ్ మీద ఇంత శ్రద్ధ ఉన్న మీరు కూడా ఈ శాఖ అవసరాలు పట్టించుకోలేదంటే నేను ఎవరికి చెప్పుకోవాలి ఈ శాఖ నైపుణ్యం పెంచాలన్నా మనం కూడా కొంత సానుభూతితో వారి అవసరాలు గుర్తించాలి అని కొంత నిష్ఠూరంగానే అనేశాను వెంటనే రాఘవేంద్రరావు గారు ప్రసాద్ గారి ఫైల్ ఇవాళే తెప్పించండి ఆర్డర్లు వేసేద్దాం అన్నారు ముఖ్యమంత్రి అంతే ఒక్క ఆర్డర్లోనే తొంభై కొత్త పోస్టులు ముప్పై ప్రగతి పదం వ్యానులు ఇంకా ఇతర సదుపాయాలు మంజూరయ్యాయి ఫలితంగా శాఖ రూపురేఖలే మారిపోయి అన్ని విషయాల్లోనూ శాఖ సామర్థ్యం రెట్టింపై ఇంకోసారి లాల్ బహదూర్ స్టేడియంలో ఇంకో మెగా షో సభా కార్యక్రమం అప్పుడే అయిపోయి నా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి స్టేజ్ ముందు బిఐపి ప్రాంగణంలో ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు కొంతమంది మంత్రులు ఇతర పెద్దలు కార్యక్రమం చూస్తున్నారు నేను ముఖ్యమంత్రికి దగ్గరగానే కూర్చున్నాను ప్రాంగణంలో పరిచిన పరుపుల మీద కూర్చున్నాము ఇంతలో నా మీదుగానే ముఖ్యమంత్రి వైపు ఎవరో దూకినట్లయింది చూస్తుండగానే కలకలం ముఖ్యమంత్రి పైనబడి ఆగంతకుడు కత్తితో పొడిచేసాడు ప్రక్కనే ఉన్నవారు సెక్యూరిటీ వారు అతన్ని ఓడిచి పట్టుకున్నారు ముఖ్యమంత్రిని చూస్తే చేతిపై నుండి రక్తం వెంటనే పోలీసు సెక్యూరిటీ అధికారులు ఆయన అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ బయటకు తీసుకుని నడిపించేశారు నాకెందుకో ముఖ్యమంత్రి అలా వెళ్ళిపోతే జనంలో గొడవలు జరిగే అవకాశం ఉందనిపించింది కంగారుగా పరిగెత్తి వెళ్ళి ముఖ్యమంత్రిని ఆపాను సార్ మీరు స్టేజ్ మీదకి వచ్చి జనానికి కనపడి చేతులు ఊపితే బాగుంటుంది మీ మీద హత్యా ప్రయత్నం జరిగిందని బయటపడి మీరు కనపడకుండా వెళ్ళిపోతే అపోహలతో ఈ లక్షల జనంలో గందరగోళం పెద్ద వదంతులు శాంతి భద్రతల సమస్య రావచ్చు ముఖ్యమంత్రి నా సలహాని అర్థం చేసుకున్నారు పోలీసు అధికారులు వారిస్తున్నా వినకుండా స్టేజ్ మీదకు వెళ్లి కార్యక్రమం మధ్యలోకి వచ్చి జనాన్ని ఉద్దేశిస్తూ అభివాదం చేసి చేతులు ఊపి స్టేజ్ దిగి వెళ్ళిపోయారు జనానికి ఆయన అలా ఎందుకు వచ్చారో అర్థం కాలేదు కొంత నిశ్శబ్దం కొంత కలకలం మధ్య నేనే మైక్ తీసుకుని విషయం చెప్పేశాను ముఖ్యమంత్రిపై హత్యా ప్రయత్నం జరిగింది అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది చేతికి చిన్న గాయం తప్ప ముఖ్యమంత్రి క్షేమంగా ఉన్నారు అందుకే ఆయన స్టేజీ మీదకు వచ్చి ఆయన సురక్షితంగా ఉన్నారని మీకు తెలపడానికే వచ్చారు అని నేను అనటంతో జనంలో మొదట స్తబ్దతో నిశ్శబ్దం కొంచెం సేపటికి చప్పట్లు ఈలలు అంతే ఆ కార్యక్రమం అర్ధాంతరంగానే ముగిసిపోయింది ఎవరో అంత మతిస్థిమతలు నిన్న అర్భకుడు బక్కగా ముప్పై ఏళ్ళ ఎందుకు అలా చేశాడో కారణమే తెలియని పరిస్థితి మరుసటి రోజు వందలు వేలల్లో అభిమానులు ముఖ్యమంత్రిని చూడడానికి ఇంటికి తరలివచ్చారు అదృష్టం కొద్దీ ప్రతి ఒకవేళకు మాత్రం తగిలి గాయమై కొంత రక్తం పోయింది వేలికి కట్టుకట్టుకుని పరామర్శలు అందుకోవడం ఆయనకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఆయన చేత రేడియోలో టెలివిజన్లో సందేశం ఇప్పించారు ఆగంతకునిపై తనకేమీ కోపం లేదని అతనిపై పోలీసులు ఏమీ చర్య తీసుకోకుంటే తాను సంతోషిస్తానని ఆయన చెప్పేశారు రాత్రి అందరూ వెళ్ళాక కావలసిన వాళ్ళను ఇద్దరు ముగ్గురు దగ్గర సీఎం అన్నారు జరిగింది ఏదో జరిగింది కాని మన ఇమేజ్ కి ఇది మంచి బూస్ట్ ఆయన కూడా సానుభూతి రాజకీయాలు నేర్చేసుకున్నారు ఇప్పుడు మెగా షో కరో నివారణ నిధుల కోసం సినీ నటులు ప్రముఖులు ప్రజలలోకి వెళ్లి చందాలు వసూలు చేసి ముఖ్యమంత్రి నిధికి విరాళం ఇచ్చే కార్యక్రమం రోజంతా హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో సినీ ప్రముఖుల ఊరేగింపు జోలీలు బట్టి విరాళాలు సేకరించడం ముఖ్యమంత్రి కూడా పెద్ద జోలీ వేసుకుని ఎండలో రోజంతా తిరిగారు సాయంత్రం లాల్ బహదూర్ స్టేడియంలో పెద్ద కార్యక్రమం సినీ కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్య అతిథిగా కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లా పిలిచారు ఏర్పాట్లన్నీ సమాచార సాంస్కృతిక శాఖ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారిగా నా అన్ని విషయాలు కార్యక్రమాల గురించి సన్మానం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ముఖ్యమంత్రి నిర్ణయం చేశారు మెవింటువులు శాలువాలు వగేరా అన్ని ఆయనే నిర్ణయించారు కాశ్మీర్ ముఖ్యమంత్రి కాశ్మీర్ శాలువా హైదరాబాద్ లో మనం గప్పటమేమిటి మన మంచి వెండి చార్మినార్ ఫారూక్ గారికి బహుకరిద్దాం శాల్వా అక్కర్లేదన్నారు సీఎం సరే అలాగే అన్నాను దగధగా మిరుముట్లు గొలిపే లైట్లలో సభ బ్రహ్మాండంగా జరుగుతోంది సినీ ప్రముఖులకు సన్మానాలు అయిపోయాయి ఇక మిగిలింది ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లా మాట్లాడడం ఆ తర్వాత ఫారూక్ గారికి సన్మానం అకస్మాత్తుగా అప్పుడు స్టేజీ మీద నున్న నన్ను ముఖ్యమంత్రి పిలిచి బ్రదర్ ఫారూక్ గారికి కూడా జిగేలు మనే ఖరీదని ఎర్ర శాలు కప్తే బాగుంటుంది చేయగలవా అన్నారు తెచ్చిన వాటిలో మిగిలిన రెండు సెలవాలని ఆయన చూపిస్తే లాభం లేదు చాలా కెమెరాలు ఉన్నాయి ఎర్ర సెలవ చెంకీలు జిగినీ బిళ్ళల్వి రాజస్వం ఉట్టిపడేలా ఉండేది కావాలి అన్నారు మీరే వద్దన్నారుగా అని నేను అందామని నోటి దాకా వచ్చి అనలేకపోయాను ఆయనకు తెలుసు ఒక క్షణం నావుక చూసి లేకపోతే పోనీలే చార్నారికి చేద్దాం చాలు అన్నారు ముఖ్యమంత్రి నా సామర్థ్యానికి ఇదో పరీక్ష ఫారూక్ గారి సందేశం కాగానే నేనే మైక్లో ఫారూక్ గారిని చార్మినార్ మెమెంటోతో దుశ్యాలతో మన ముఖ్యమంత్రి సత్కరిస్తారు అని ప్రకటిస్తే ముఖ్యమంత్రి నా ప్రశ్నార్థకంగా చూశారు నా చేతుల నుండి జిగేలు జిగేలుమని ఎర్ర పూల అందుకొని ముఖ్యమంత్రి మురిసిపోయారు చాలా గొప్పగా ఉంది సుమ అన్నట్టు నా చూసి కనుబొమ్మలు ఎగరేశారు మరు నిమిషంలో దానిని ఫారూక్ గారికి కప్పి వెండి చార్మినార్ ఆయన చేతుల్లో పెట్టి ప్రజల కరతాళ ధ్వనుల మధ్య సత్కరించారు ముఖ్యమంత్రి మరుక్షణం ప్రక్కకు తిరిగి నా భుజం తట్టి గుడ్ బ్రదర్ అని అభినందనగా అన్నారు లేదన్నారుగా అప్పుడే ఆ సెలవు వచ్చింది బ్రదర్ అని ముఖ్యమంత్రి మర్నాడు ఉదయం అడిగారు నేను తిరుపతి దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వెళ్ళినప్పుడు స్వామీజీ అనుగ్రహించి కప్పిన శాల్వా అది మీరు అడిగినప్పుడు నా దగ్గర మిగిలి ఉన్న సెలవాలు మీకు చూపించాను మీకు నచ్చలేదు మరుక్షణంలో నాకు జ్ఞాపకం వచ్చింది చీటికి రాసి నా పిఎని ఇంటికి పంపితే పది నిమిషాల్లో పెట్టులో అడుగున ఉన్న నా ఈ శాలువాని నా భార్య గోపిక వెతికి తీసి పంపించింది మా అపార్ట్మెంట్ ఇక్కడ లక్కడ పులు ఉండటం వల్ల అంత త్వరగా తెప్పించగలిగాను సార్ మరి అది తెప్పిస్తున్న సంగతి నాకు చెప్పొచ్చు కదా బ్రదర్ మీకు చెప్పాక నేను ఇంటికి కబుర్ చేస్తే అది దొరకకపోయినా సకాలంలో ఇక్కడికి చేరకపోయినా మీకు ఆశాభంగం చేసిన వాడిని అవుతాను కదా కరెక్ట్ బ్రదర్ మాకు చెప్పకుండా చేసి ఆశ్చర్యం ఆనందం కలిగించారు ఎక్కడి రాఘవేంద్ర మఠం ఎక్కడి కాశ్మీర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనసారా నవ్వుకున్నారు